నా బాల్యం నా తండ్రి పోరుబందరు వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు ఏడేళ్ల వయస్సు నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో చేర్చారు అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు ఇతర విషయాలు నాకు గుర్తు ఉన్నాయి పోరుబొందరు ఇక్కడ కూడా నా చదువును గురించి వ్రాయవలసిన విషయాలు ఏమీ లేవు నేను ఒక సామాన్య విద్యార్థిగా ఉన్నాను ఈ స్కూలు నుండి సబర్బన్ స్కూల్లోకి అక్కడ నుండి హై స్కూల్లోకి చేరాను అప్పటికి నాకు పన్నెండేళ్ళు ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కానీ ఇటు తోటి విద్యార్థులతో కానీ అబద్ధాలాడిన గుర్తులేదు నాకు సిగ్గు ఎక్కువ అందువల్ల సమాజాన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి నా పుస్తకాలు నా పాఠాలు నా జతగాళ్ళు వేళకు బడికి పోవటం బడి మూసివేయగానే పరిగెత్తుకొని ఇంటికి చేరటం ఇదే నా నిత్య కార్యక్రమం నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి ఇతరులతో మాట్లాడటం అంటే కష్టంగా ఉండేది ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా ఉండేది హై చేరిన మొదటి సంవత్సరం పరీక్షా సమయం అప్పుడు జరిగిన ఒక విషయం వ్రాయటం అవసరం విద్యాశాఖకు చెందిన జైల్స్ అనే పేరు గల ఇన్స్పెక్టరు మా స్కూలుకు ఇన్స్పెక్షన్ కోసం వచ్చాడు అతడు మా పిల్లల అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకై ఐదు శబ్దాలు ఇచ్చాడు వాటిల్లో కెటిల్ అనే శబ్దం ఒకటి దాన్ని నేను తప్పుగా వ్రాశాను ఇది గమనించిన ఉపాధ్యాయుడు తన బూటుకాలతో నొక్కి తప్పుదిద్దుకోమన్నట్లు సైగ చేశాడు కానీ నేను దిద్దలేదు ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పుదిద్దుకోమని మాస్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేకపోయాను ఒకరి పలక మరొకరు చూసి వ్రాయకుండా ఉండేందుకే మాస్టారు ఇక్కడ ఉన్నారని నా భావం మిగతా పిల్లలంతా వ్రాసిన ఐదు శబ్దాలు సరిగా ఉన్నాయి నేను ఒక్కడిని మాత్రం దద్దమనయ్యాను తరువాత మాస్టారు నా మూర్ఖత్వాన్ని నాకు తెలియజేశారు కానీ ఆయన మాటలు నా మీద పనిచేయలేదు ఇతరుల్ని చూసి వ్రాయటం నేను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను అయితే ఈ గట్టం ఉపాధ్యాయుని పట్ల నాకు గల వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు పెద్దల దోషాలని చూసి కళ్ళు మూసుకోవటం నా స్వభావం తరువాత కూడా ఆ ఉపాధ్యాయుని గురించిన దోషాలు నా దృష్టికి వచ్చాయి కానీ ఆయన ఎడ నాకు వినయం తగ్గలేదు నేను పెద్దల ఆజ్ఞ పాలించటమే నేర్చాను గాని వారి పనుల్ని గురించి తర్కించటం నేర్చుకోలేదు అప్పటి మరో రెండు విషయాలు నా మనస్సుకు హత్తుకొని ఉండిపోయాయి బడి పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదువుదామనే కోరిక నాకు ఉండేది కాదు రోజువారీ పాఠాలు చదవాలి కదా ఉపాధ్యాయున్ని మోసగించటం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఆయనచే మాట నాకు ఇష్టం లేక పాఠాలు బాగా వల్లించేవాణ్ణి అయితే నా మనసు మాత్రం పాఠాల మీద నిలిచేది కాదు ఈ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు పుస్తకాలు చదవటం సాధ్యమా ఒకసారి మా తండ్రి కొని తెచ్చిన ఒక పుస్తకం నా కంటబడింది అది శ్రావణుడి పితృభక్తి నాటకం శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను ఆ రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికీ తిరుగుతూ ఉండేవారు వాళ్ళు చూపించిన చిత్రాల్లో అంధులగు తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్రవేసింది అతన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రులు కరుణ విలాపం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది ఆ లలిత గీతం నన్ను ద్రవింపజేసింది నా తండ్రి గారు వాద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది వాళ్ళ నాటకం చూసేందుకు నాకు అనుమతి లభించింది అది హరిశ్చంద్ర నాటకం ఆ నాటకం నాకు బాగా నచ్చింది కానీ ఎక్కువసార్లు ఎవరు చూడనిస్తారు అయినా నా మనస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ ఉండేది కలలో హరిశ్చంద్రుడు కనపడుతూ ఉండేవాడు అందరూ సత్య హరిశ్చంద్రుడు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలుచుకొని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి నాటకంలో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్ని యథార్థమైనవేనని అనుకొని హరిశ్చంద్రుని దుఃఖం చూసి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నేను బాగా ఏడ్చేవాణ్ణి అతడు ఐతిహాసిక పురుషుడు కాడని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నా హృదయంలో ఇప్పటికీ శ్రవణుడు హరిశ్చంద్రుడు జీవించే ఉన్నారు ఆ నాటకం చదివితే ఇప్పటికీ నా కళ్ళు చమరిస్తాయనే నా నమ్మకం